సదా సమారంభా శంకరాచార్యమరాచార్యం పరంపరాయి అవును వస్తుందా आ रहा है बस सर जनरल्स और और तमाम ये सर के दियापन तक के गतिविधियों करेंगे ये किसी अकाउंट में बिगाड़ दिस इज बेटर ఈ సెల్ ఫోన్స్ మాట్లాడుతామండీ ఇలా పెట్టి మాట్లాడుతున్నా కూడా లాగేస్తున్నాం ఇవి ఈ మైకులు ఇలా ఈ లోపల నోట్లో పెట్టేసుకుని మాట్లాడినా కూడా అంత తరంగా ఉంటాయి చాలా చిత్రంగా ఉంటుంది పర్వాలేదు మన మైకు బాగా ఉంది ఓకే అందాము శ్రీ భగవాను వాచో్య అనందోచస్వం नुशोचंध विवेकू गलवार दुख सहित दुख रुए ఒక కష్టం వచ్చిందనుకోండి కష్టం రావటం సహజం మానవులకి కష్టాలు రాకపోతే మ్రాజులకు వస్తాయా కష్టాలు కష్టం వచ్చినప్పుడు దుఃఖించటము ఒక ప్రవృత్తి హెల్ప్లెస్ ఏగునీ అని అంట నిస్సహాయంగా భోరుమని వెక్కి వ్యక్తి ఏడుచుట ఒకప్పుడు ఏడవడం బాగుండదు ఏ మనస్సులో అలా దుఃఖిస్తూ ఆ దుఃఖం ముఖంలో కనపడుతూనే ఉంటుంది సో ఆ విధంగా సహ దుఃఖాన్ని పొందుతూ ఉండటం అది ఒక ఒక ప్రవృత్తి సాధారణంగా ఆ ప్రవృత్తి మనకి మానవుల్లో దుఃఖం అధికమైనప్పుడు దాని నుంచి ఇంకా మిగతా అవలక్షణాలు కూడా వస్తాయి అసూయను ఈ దుఃఖం లేని వాళ్ళని చూస్తే అసూయ కలుగుతుంది ఈ దుఃఖానికి ఫలం అవారు అని అనిపించితే వాళ్ళ మీద పురోగం కలుగుతుంది ఇంక ఇవన్నీ కూడా వస్తాయి అలా కాకుండా రెండవది Sahanamo, it is not helplessness. Agony is helplessness. Sahanamo, it is helplessness, it is a great virtue, a Mahalakshana. That is Sahintatam. In other words, we don't have to say that, Sahintatam. That means that the response is allowed. The response is allowed to be. The response is allowed to be. అసలు హత అయ్యే రెస్పాన్సే ఉండదు సో దాన్ని సహించటం అలాగే ఇష్ట వియోగము సహించటం అనిష్ట ప్రాప్తి ఇష్ట ఇష్ట వియోగము అనిష్ట ప్రాప్తి ఇది దుఃఖహేతువులు ఇష్టమైనది దూరం అవుతుంది ఇష్టము కానిది మేరపడుతుంది వచ్చే అనిష్ట ప్రాప్తి అంటే ఏదో అనారోగ్యమో లేకపోతే మరోట మరో అన్ఇన్వైటెడ్ అన్డిజైరబుల్ గెస్ట్ ఏదో వస్తారనుకోండి వెరీ స్మాల్ ప్రాబ్లం బట్ ఒకప్పుడు చాలా పెద్ద సమస్యలే ఉంటాయి వాటిని కూడా అలా సహించటం ఎంగ్యూర్ చేయటం ఈ రెండు ప్రవృత్తులున్నాయి శోకమునకు గతాసూన్ అగతాసూన్ మనం ప్రేమించే వ్యక్తులు ప్రేమించడం అంటే ఆసక్తి మోస్ట్లీ ఆసక్తి ప్రేమను ఉంటే అంటమే గాని మోస్ట్లీ ఆసక్తి సో అటాచ్డ్ అటాచ్మెంట్ ఎనీవే మనం ప్రేమించే వ్యక్తులు దూరమైనప్పుడు మానవుడు దుఃఖిస్తాడు అగతాసం కొని గతాశువుల గురించి దుఃఖించాడు కదా అని అగతాశువుల గురించి సంతోషంగా ఉంటాడంటే అది లేదు అగతాశువుల గురించి కూడా దుఃఖిస్తాడు అగతాసోకాన్ని పొందుతాడు ఎందుకంటే జీవించి ఉన్నవాళ్లు మన చుట్టూ కొంతమంది జీవించి ఉంటారు కంపానియన్స్ అంటే జీవన సహచరుడు జీవితంలో మన జీవితంతో మనతో పాటుగా కలిసి జీవిస్తూ ఉండేవాళ్ళు అంటే మనకు కావలసినటువంటి నియర్ అండ్ డియర్ అంటారు చూడండి అల్లా అనమాట వీళ్ళందరూ అగతాసులు కదా వీళ్ళు వీళ్ళు గతాసులు కాదు ఈ అగతాసు గురించి కూడా దుఃఖిస్తాయి అగతాసుల గురించి ఎందుకు దుఃఖిస్తాడంటే ఈ ఫలానా వాడు ఈ విధంగా ఉండాలి అని ఒక ఒక ప్యాటర్న్ ఒక ఒక నార్మ్ ఒకటి ఉంటాడు సోషల్ నార్ తీసుకుంటాయి ఇప్పుడు మాకున్నాడు ఎంసెట్ ప్యాసాలి ఇది సోషల్ నార్మ్ మీద వై ఎనీబడి షుడ్ పాస్ ఎంసెట్ ఈ షుడ్ లీడ్ ఏ హ్యాపీ లైఫ్ అనే కోరిక న్యాయబద్ధమైన కోరిక కానీ వాడు ఎంసెట్ పాస్ అవ్వాలి అనేది అది వాసనా ప్రవృత్తమైన కోరిక కానీ పేస అయితే సంతోషమే ఒక పేస కాకపోతే వీడు దుఃఖిస్తాడు ఇది అగతాశువుల గురించి దుఃఖం సో లోకంలో ఈ ప్రతి జీవుడు కూడా తన ప్రారంభాన్ని తెచ్చుకొస్తాడు తన ప్రారంభాన్ని తనతో బట్టే తెచ్చుకొస్తాడు సత్రం ఈ జీవితం ఇదో పెద్ద సత్రం గెస్ట్ హౌస్ గెస్ట్ హౌస్ ఫర్నిషిడ్ గెస్ట్ హౌస్ మామూలు ఉత్తు గెస్ట్ హౌస్ కాదు ఫర్నిష్డ్ గెస్ట్ హౌస్ అలాగే ఈ జగత్తు కూడా ఇట్స్ ఎ ఫర్నిషిడ్ గెస్ట్ హౌస్ ఇక్కడ గాలుంది నీరు భోజనం ఉంది అన్ని యాక్సిడెంట్ వాళ్ళకి సంబంధించిన వాటికి తండ్రి కొడుకును సంప్రదించి కొడుకు తండ్రిని సంప్రదించి రాట్ ఈజ్ అన్ యాక్సిడెంట్ బట్ దర్ ఈజ్ ఎ హయ్యర్ పవర్ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ సోకాల్డ్ యాక్సిడెంట్ కనుక ఇద్దరూ కూడా తమ తమ ప్రారంధాలను కొని తెచ్చుకొని వస్తారు ఇక్కడికి వాళ్ళు వాళ్ళ ప్రారంధాలను వాళ్ళు అనుభవించి నిష్క్రమిస్తారు సో సత్రానికి వెళ్లేప్పుడు ఎవరు సామాన్య వాళ్ళు తెచ్చుకుని ఎవరి పండ్లవాళ్ళు చూసుకుని తిరుపతి దేవస్థానం సత్రం లాగా అలాగే సో వెల్ ఫర్నిష్డ్ సత్రం ఇటు తిరుపతి దేవస్థానం సత్రం ఎంత బాగుంటుందో నాకు తెలియదు కానీ ఈ జగత్తుని మాత్రం భగవంతుడు వెల్ ఫర్నిష్డ్ అలా వస్తాను వచ్చినప్పుడు ఆసక్తిని నిర్మాణం చేసుకుంటాం పరస్పరము ఆసక్తి సో ఈ ఆసక్తి నిర్మాణం చేసినప్పుడు వీడు ఇలా ఉండాలి లేకపోతే ఈ వ్యక్తి ఇలా ఉండాలి అని ఒక అపేక్ష ఎక్స్పెక్టెన్సీ పెట్టుకుని ఉంటాను అనపేక్ష శుచి దక్ష హాసీనో గతవి చెప్తా శ్రీకృష్ణుడు పదం పద్నాలుగో అధ్యాయంలో అంటాడు ఏమీ పెట్టుకోద్దు అని అనపేక్ష నేను ఇలా ఉండాలి ఇప్పుడు నా చుట్టు తెల్లబడకూడదు అనుకుంటే ఏమవుతుందని దుఃఖమే నూతుంది అపేక్ష ఏమి వీడు పదో తరగతి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావాలి అంటే ఏడవుతుంది దుఃఖం లేదు ఎందుకంటే దానర్ఖం లేదు పదో తరగతి ప్యాస్ అవుతా ఫస్ట్ ప్లాస్లో ప్యాస్ అయితే కొంత అవుతుంది సో ఈ విధంగా అగతా సంస్థ వారి ఎడవ కొన్ని అపేక్షలు మనం పెట్టుకుని ఉంటాం ఈ ప్రతి అపేక్ష దుఃఖహేతువే ప్రతి అపేక్ష దుఃఖహేతువే సో ఇన్ వేరియస్ వేస్ మనిషి దుఃఖిస్తూ ఉంటారు నేను చూస్తూ ఉంటాను చాలా ఆశ్చర్యం ఈ టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ అని ఉంటుంది వాడు ఫైనల్లో ఒకటి నెగ్గుతాడు ఇంకొకటి ఓడిపోతాడు మిగిలి మిలియన్ డాలర్స్ ఓడిపోయిన వాడికి ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ డాలర్స్ స్టేట్ గవర్నమెంట్ ఓ డిపార్ట్మెంట్ ఖర్చు పెడిపోతుంది ఆడికి వాడికి ఇచ్చిన డబ్బుతో అంత ఎక్కువ ధనాన్ని ఇస్తారు ఫైవ్ డాలర్స్ ఇస్తారు విడిపడ్డ శ్రమకే సో ఓడిపోయిన వాడికి ఓడిపోయినవాడు ఏడు మొహం పెట్టుకుని తీసుకుంటాడా ఆ చెక్కు ముందు వాడికే ఇస్తారు నెగిటి వాడికి తర్వాత ఇస్తారు ఇచ్చినప్పుడు నవ్వుతో తీసుకోవచ్చు ఏడు మొహం పెట్టుకుని తీసుకుంటాడు ఎందుకని వాట్ ఈస్ దట్ హీ లాస్ట్ ఫైవ్ రూపీస్ గెయినా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డాలర్స్ లాస్ అంటే వాడు ఆ లాస్ చూసుకుంటాడు వాడు ఒక ఎక్స్పెక్టెన్సీ పెట్టుకుంటాడు ఆ ఎక్స్పెక్టె వాడి బంధువులు అందరూ వస్తారు చూడడానికి వాళ్ళందరూ ఏడు మోహాలు పెట్టుకుని ఉంటారు అందరూ దుఃఖిస్తూ ఉంటారు మనస్సులో పైకి వెక్కిమెక్కి ఏడవకపోవచ్చు అందరూ అక్కడ డజన్ మంది దుఃఖిస్తూ వీడి ఫ్యాన్స్ దుఃఖిస్తూ ఎందుకు దుఃఖిస్తున్నారు వీళ్ళందరూను అగతా ఎందుకు దుఃఖిస్తున్నట్టు అంటే ఒక ఎక్స్పెక్టెన్సీ ఉందే ఫుల్ఫిల్ కాలేదు కాబట్టి దుఃఖిస్తున్నారు ఈ విధంగా మానవుడు గతాశూ అగతాశువు దుఃఖిస్తూ ఉంటాడు ఈ దుఃఖము ఇది దోషము అసలు ఈ దుఃఖాన్ని జాగ్రత్తగా కనుక విశ్లేషణ చేసినట్లయితే మహాత్ములు ఏమని చెప్తారంటే ప్రతి జీవుడు కూడా ప్రతి మానవుడు పుట్టిన దాది ఆ నాలుగు ఐదు సంవత్సరాలు వరకు అంటే ఇంకో రెండేళ్లు కలపండి ఆ రేడేళ్లు వచ్చే వరకు కూడా ఇక్కడ చోటు ఇక్కడ దేర్ ఇస్ ప్లేస్ ప్లేస్ సో ఆ రేడేళ్ళు వయస్సు ఇది మీరు గమనించండి ఈ విషయాన్ని ఈ మీమాంసని కొంచెం మీరు గమనించండి ఆ రేడేళ్లు వరకు కూడా చిన్న పిల్లవాడు దుఃఖాన్ని పికప్ చేస్తాడు పెయిన్ పికప్ చేస్తాడు దానికి అన్కాన్షియస్ అని అంటూ సైకాలజిస్టులు అన్కాన్షియస్ ఇది తెలుగులో అవచేతనాన్ని ట్రాన్స్లేట్ చేశారు దుఃఖాన్ని పికప్ చేస్తాడు ఎలా పికప్ చేస్తాడో అంటే అది చిన్న దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం కుదరదు ఎందుకంటే చిన్నపిల్లవాడి యొక్క సంస్కారం ఎలా చెప్తాం వాడు కొన్ని ఎక్స్పెక్టెన్సీస్ ఉంటాయి తల్లిదండ్రులు తన ఎడల పూర్ణమైన ప్రేమను ప్రకటిస్తారనో ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాడు తను కోరిన చిన్న కోరిక తప్పనిసరిగా తప్పకుండా సఫలమవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తాడు ఎస్పెషల్లీ పూర్ కంట్రీస్ లో అండర్ డెవలప్డ్ కంట్రీస్ లో పాపులేషన్ ప్రెషర్స్ ఎక్కువ ఉంటాయి పీపుల్ ఆర్ ఎకనామికలీ లెస్ స్ట్రాంగ్ గా ఉంటారు తర్వాత పిల్లల సంఖ్య ఎక్కువ ఉంటుంది ఎరువురు ఎరమూరు పిల్లలు కూడా ఉంటారు ఒకడే పిల్లాడైతే తదితరులు రాశి ప్రకృష్ణారు అరడదన మంది పిల్లలు ఉన్న తో పండు ఒక ఓ అన్నమ్ముద్దో వాడి మొహాన్ని పారేసి అని ఆవిడ వెళ్ళిపోతుంది ఇంకో పనిలో ఉంటుంది ఇంకా ఆవిడ సేవ చేయాల్సిన వాళ్ళు వాడు అరడదన మంది ఉంటారు దాంతో వీడికి ఆవిడికి తెలియకుండానే ఆవిడ తన తన మదరు తనను నెగ్లెక్ట్ చేసినట్టుగా వీడి ఫీల్ అవుతాడు తండ్రి నెగ్లెక్ట్ చేసినట్టుగా ఫీల్ అవుతారు సొసైటీలో చుట్టుపక్కల వాళ్ళు వీడిని అవమానం చేశారు అనుకోండి దాన్ని తిట్టారనుకోండి లేకపోతే కొట్టాడు అనుకోండి పది మందిలో తండ్రి కొట్టేడు అనుకోండి చాలా పెద్ద పెయిన్ పికప్ చేస్తాయి ఈ పెయిన్ అలా పికప్ చేసి సంబంధించిన ఘటనలు మరిచిపోతాడు కానీ ఆ పెయిన్ ఉందనే సంగతి వీడికి తెలీదు అంచేతనే దాన్ని అన్కాన్షియస్ అని ఉందనే సంగతి తెలిస్తే ఇంకా అన్కాన్షియస్ ఎందుకంటే అన్కాన్షియస్ అని అంటారు సో అది పెయి బాడీ నిర్మా దానికి పెయిన్ బాడీ ఇట్స్ బాడీ అంటే అక్యూములేటెడ్ పెయిన్ దానికి ప్రారంభించే ఉంటుంది పెయిన్ బాడీ అన్కాన్షియస్ తర్వాత ఇంకా అనేక ఘటనలు జరుగుతూ ఉంటాయి చాలా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాడు సో చిన్న సింపుల్ లైఫ్ లీడ్ చేసి చిన్నప్పటి కష్టాలు అవి అనుభవించడానికి అలవాటు పడ్డ జీవితం అయితే ఎక్స్పెక్టేషన్స్ తక్కువ ఉంటాయి కనుక పెయిన్ కూడా తక్కువగానే ఉంటుంది జీవితంలో సాగుతో వెరీ హై ఎక్స్పెక్టేషన్స్ నిర్మాణం చేసుకున్నాడు అనుకోండి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులుగా గాయన్ చేసిన సందర్భంలోనూ అప్పుడు కూడా సో జీవితంలో ముందుకు వెళ్లి కొల్లి ప్రతి చోట కూడా ఆటుపోట్లు ఎదురవుతాయి స్కూల్ కు వెళ్లేప్పటికీ వీటితో పాటుగా ఇంకో నలభై యాభై మంది విద్యార్థులు ఉంటారు ఇంటి దగ్గర ఉండే స్టేటస్ అక్కడికి వెళ్ళినట్టు ఒక్కసారిగా డైల్యూట్ అయిపోతుంది వీడికంటే బాగా చదివిన వాళ్ళు వీడిని కొట్టి వాళ్ళు ఉంటారు వీడికంటే బలవైన వాళ్ళు ఉంటారు అనుభవిస్తారు ఆ తర్వాత యవ్వనంలో యూనివర్సిటీకి వెళ్లి వివో సమస్యలు పికప్ చేస్తాయి ఆ తర్వాత యవ్వనంలో చాలా ట్రబుల్స్ పికప్ చేస్తాయి ఆల్ కైండ్స్ ఆఫ్ ట్రబుల్స్ సో అసైటీ సోషల్ నామ్స్ ఎస్పెషల్లీ వెస్టర్న్ కంట్రీస్ లో మరీ అధ్వానంగా ఉంటుంది ఈ యవ్వనంలో ఉన్న టీనేజర్స్ అని టీనేజ్ ప్రాబ్లం ఈజ్ ఎ హ్యూజ్ ప్రాబ్లం ఇన్ ది అడ్వాన్స్డ్ సొసైటీస్ సో చాలా సమస్యలు పికప్ చేస్తూ ఉంటారు తర్వాత వివాహం చేసుకున్నాడు ఎర్లీగా వివాహం చేసుకుంటే ఇంకా సమస్యలను పికప్ చేయటమే పని ఆ వివాహం నాలుగు ఏళ్ళు పోస్ట్ పోన్ అయ్యి కొంచెం లేట్గా వివాహం చేసుకుంటే అదృష్టం ఉంటుంది ఎవరినన్నా చిన్న వయసులోనే వివాహం చేసుకున్నాడంటే వివాహం అయిపోతుంది ఆ అమ్మాయి ఎక్కడో ఉండే ఈ కిరిక ఏదో ఆడుతూ ఉంటుంది వీడు మాత్రం మహాభారం ఎత్తిమేదన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటాయి పెద్ద ది సేమ్ థింగ్ మే హ్యాపన్ టు బత్ యంగ్ గర్ల్ ఆల్సో సో ఈ విధంగా ఒక బరువు బాధ్యతల్ని భావన చేసుకుంటూ ఆ ఘటనలు ఎవో ఉంటాయి లైఫ్ ముందుకు వెళ్లేకొల్ది ఇష్ట వియోగం అవుతూ ఉంటుంది ఎవరిలో మనం ప్రేమించిన వాళ్ళు పోట అనిష్ట ప్రాప్తి వస్తూ ఉంటుంది ఎవో కష్టాలు వస్తూ ఉంటాయి ఎక్స్పెక్ట్ వీడి పది కోరికలు ఉంటే ఒక కోరిక సాటిస్ఫై అయితే గొప్ప వన్ రేషియోలో పెయిన్ అల్లా పికప్ చేసుకుంటూ వస్తుంది जीवित ही नव हाज्राइन बॉडी शताशु नगता अभी विधाल पेन बॉडी हृदय से अंत प्रति इध पैस् इपड़ी पेन बॉडी अब बैठक प्रतिवाड़ी पेन बाॉडी नार्मल पर्सन उठ नार्मल पर्सन आम ऐसी बाॉडी less predominant epudaithe normal person predominant ga untado pain body less strong ga untundi atondapudu edo samsara yatra garustu untundi edoka samprastho untadu kashtam paduto untadu munduku saagutoo untadu resilient ga untadu pain untundi pain body untundi but he moves forward whereas proscesesi ee pain body chaala munduku vachind ankonde vaste it can lead to various problems one depression depression namedu untundi డిప్రెషన్ కిను ఎకనామిక్ సిచ్యువేషన్ కి లేదా వాడుకుండే భోగభాగ్ పేరు చూశాను ఈ బాలకృష్ణ అనే సినిమా నటుడు ఉన్నాడు ఈ యాక్సిడెంట్ ఏదో అయింది చూడండి ఈ ఇన్సిడెంట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దానికి ముందు హీ వాస్ టేకింగ్ డిప్రెషన్ మెడిసిన్ ఫర్ లాంగ్ టైమ్ అని ఆ కాకన్న సుబ్బారావు గారు ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు ఈ ఇన్సిడెంట్ అవ్వకముందు అంత దివ్యంగా ఉన్నాడు హీరో మొత్తం ప్రపంచాన్ని కూడా తలకిందులు చేసేసే సమర్థుడని ఎన్టీ రామారావు గారు నా వారసుడు బాలకృష్ణను డిక్లేర్ చేశారు మొదనపల్లిలో ఎప్పుడో లాంగ్ లాంగ్ హిస్టరీ బుక్స్ తీసి పిస్తే నీకు కనపడుతుంది నా వారసుడు అని డిక్లేర్ ముప్పిడి గోపాలను ఒకడు వాడు దెబ్బలాట పెట్టాడు నువ్వు ఇలా డిక్లెర్ చేస్తావా సో ఈ చూశారా ఎంత పెద్ద హై పొజిషన్ కింద భావన చేశారు సో ఎవ్రీబడి థాట్ హీజ్ ఎ వెరీ బిగ్ హీరో అండ్ ఆల్ దాట్ బట్ హీ హ్యాడ్ డిప్రెషన్ ఇది చూసి నేను కాబట్టి ఎకనామికల్ గా ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నా సో పెయిన్ బాడీ కనుక ప్రిడామినెంట్ అయిపోతే నార్మల్ పర్సన్ బికమ్స్ లెస్ ఇంపార్టెంట్ లెస్ స్ట్రాంగ్ అండ్ దెన్ ఫోర్ ఇట్ కెన్ త్రో ది పుష్ ది పర్సన్ ఇంటూ డిప్రెషన్ ఇదే పెయిన్ బాడీ ఇంకొంచెం స్ట్రాంగ్ అయితే ఇట్ పుషెస్ ది పర్సన్ ఇంటూ సూసైడ్ తర్వాత మీకు నేను ఇంకోటి మనం చేస్తా మీరు ఇప్పుడు కోపం వచ్చిన యూ అండర్స్టాండ్ దట్ యువర్ పెయిన్ బాడీ ఈజ్ మేనిఫెస్టింగ్ కోపం వెనుక దుఃఖం ఉంటుంది ఆ పెయిన్ బాడీ మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది మీకు అసూయ కలిగిందంటే ఇట్ ఈజ్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ పెయిన్ బాడీ కాబట్టి ఈ నెగిటివ్ ఇమోషన్స్ అన్ని కూడా ఈ పెయిన్ బాడీ యొక్క మేనిఫెస్టేషన్ ఈ పెయిన్ బాడీ ఇది ఎప్పుడు ఆరంభమైంది చిన్నప్పుడు రెండో ఏడో మూడో ఏడో కొంతకాలం అన్కాన్షియస్ అనే రూపంలో ఉంది ఆ తర్వాత కాన్షియస్ పెయిన్ సో అన్కాన్షియస్ పెయిన్ కాన్షియస్ పెయిన్ అలా అక్యూములేట్ అయ్యి బట్ హిస్టారిక్ పెయిన్ బాడీ అది బయటకు వస్తుంది కోపం తాపం అసూయ ఇంకా దుఃఖం అయితే సరే చెప్పనే అక్కర్లేదు ఇవన్నీ కూడా ఇమోషన్స్ కూడా పెయిన్ బాడీయే అవుట్ రైట్ పెయిన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ పెయిన్ బాడీ ఇది మానవుని యొక్క పరిస్థితి దీనికి ఎక్సెప్షన్ లేదండి కొంచెం డిగ్రీ వేరియేషనే కానీ అదర్వైజే బేసికల్లీ దిస్ ఇస్ ది సిచ్యువేషన్ సో మనం ఏమనుకుంటామంటే ఎకనామిక్ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అయితే పెయిన్ పోతుందనుకుంటాం తప్పు తర్వాత సోషల్ పవర్ కనుక ఏదో పవర్ కనుక మనకుంటే పెయిన్ పోతుంది అనుకుంటాం తప్పు అయితే బాగా డబ్బున్న వాళ్ళ అమ్మాయిని వివాహం అడిగితే నా పెయిన్ పోతుందని వీడి యంగ్ మ్యాన్ అనుకుంటాడు హీ విల్ పిక్అప్ టెన్ టైమ్స్ మోర్ పై అలా ఏం పోదు సో ఈ పెయిన్ బాడీని ప్రతి మానవుడు తన హృదయంలో దాన్ని మోసుకుంటూ పోతూ ఉంటాడు ఇంచేతనే మానవులు గతాశం అగతాశ్రం బ్రతుకున్న వాళ్ళ గురించి చచ్చిపోయిన వాళ్ళ గురించి కూడా దుఃఖిస్తూ ఉంటారు సో దిస్ ఈస్ ది సిచ్యువేషన్ ఇప్పుడు దీన్ని హౌ టు హ్యాండిల్ ఇట్ ఈ పరిస్థితిని ఏ విధంగా మనం చేయాలంటే ప్రజ్ఞతోటి దీన్ని పరిష్కారం చేయాలి ప్రజ్ఞావాదాంశ భాషసే ప్రజ్ఞ లేదు అర్జునుడి దగ్గర ప్రజ్ఞ లేదని చాలా మెత్తగా శుతి మెత్తగా ఇంకే శ్రీకృష్ణుడు అంటున్నాడు ప్రజ్ఞ ఉన్నవాళ్ళగా మాట్లాడుతున్నావే కానీ ప్రజ్ఞ లేదు అని ప్రజ్ఞావాదాంశ భాషసే సో ప్రజ్ఞ అంటే వివేక ప్రజ్ఞయే ప్రజ్ఞ ప్రజ్ఞ అంటే వివేకమే ఏమిటంటే వివేకము మైండ్ ద థాట్ థాట్ ప్రాసెస్ ద థాట్ స్ట్రీమ్ ఆలోచన ప్రవాహం ఆలోచన అనే మాట సరైన మాట కాదు తెలుగులో వాడతాగానే ఆలోచన అనేది సంస్కృతంలో వాడరు ఆలోచనలు ఉన్నాయని తెలుగులో అంటూ ఉంటారు మళ్ళీ నేను మళ్ళీ నాలుగు కలుపుకుంటూ ఉంటాను నాకు అలవాటు సో ఆలోచన ప్రవాహం అనేది ఏదైతే ఉందో థాట్ స్ట్రీమ్ ఉందే దట్ ఈస్ ది సోర్స్ ఆఫ్ పెయిన్ మీకు పెయిన్ అక్కడే మకా ఉంటుంది అక్కడే మేనిఫెస్ట్ అవుతుంది సో ద థాట్ స్ట్రీమ్ ఉన్నది యు ఆర్ ది ఉన్నాడు ఆ వ్యక్తి లోపల పెయిన్ బాడీ ఉన్నది రెండింటిది మరి వివేకం ఉందంటారా లేదంటారా ఉంది ఇప్పుడు మనిషికి మనిషి యొక్క పెయిన్ కి వివేకం ఉంది ఎందుకంటే ఆ పెయిన్ దుఃఖం రాకముందు వీడున్నాడు దుఃఖం వచ్చి పోయిన తర్వాత కూడా వీడు ఉంటాడు అది వచ్చిపోతూ ఉంటుంది కాబట్టి దెర్ ఈజ్ ఏ క్లియర్ కట్ డిస్క్రిమినేషన్ డిస్టింక్షన్ బిట్వీన్ ది టూ కాబట్టి ఆ ప్రజ్ఞ అంటే ఆ వివేక ప్రజ్ఞని నీవు నేర్చుకోవాలి అని శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో సజెస్ట్ చేస్తున్నాడు ప్రజ్ఞా చాలదరా ప్రజ్ఞని సంపాదించాలి అని సో పండితాహంటే ప్రజ్ఞ గలవారు ఏమిటి ఆ ప్రజ్ఞ అంటే ఈ పెయిన్ సోర్స్ అయినటువంటి మనస్సు ఏదైతే పెయిన్ బాడీ అంటే మనస్సే ఆ పెయిన్ బాడీ మ్యాన్ని చెందరాదు అక్కడ వివేకాన్ని మనం మేనిఫెస్ట్ చేయగలగాలి ఆవిష్కరించుకోగలగాలి సో హృదయంలో పెయిన్ ఆవిష్కారమైన వెంటనే ప్రకటమైన వెంటనే కోపం రూపంగా పెయిన్ ప్రకటమైందనుకోండి వెంటనే మీరు కోపిష్ఠువాడు అయిపోయారు అనుకోండి అంటే అర్థమేటమాట ఆ పెయిన్ బాడీకి మీ యొక్క కూడా దానికి సమర్పించిన వారైనారు You are no more present. యుర్ నోమోర్ ప్రెజెంట్ యూఆర్ నాట్ దే మీరు గమనించండి యు అండ్ యువర్ పెయిన్ బాడీ రెండున్నాయి ఆర్ టూ థింగ్స్ నవ్ యు అండ్ యువర్ పెయిన్ బాడీ మీ పెయిన్ బాడీ ప్రకటమైనప్పుడు మీరు ఉన్నారా మీరు లేకుండా అయిపోయారా వెదర్ యూఆర్ ప్రెసెంట్ ఆర్ నాట్ అది క్వశ్చన్ నా క్వశ్చన్ అర్థమైందా మీకు సపోజ్ కోపంలో వచ్చిందనుకోండి అంటే పెయిన్ బాడీ ప్రకటమైంది పెయిన్ బాడీ ప్రతివాడికి ఉంటుంది దీంట్లో ఎక్సెప్షన్ అనలేదు మహాత్ములు కూడా ఉంటుంది పెయిన్ బాడీ కానీ అది ప్రకటమైనప్పుడు ఈ మనిషి ది పర్సన్ ఈజ్ హీ ప్రజెంట్ ఆర్ నాట్ అంటే అర్థం ఏంటి ఆ పెయిన్ బాడీ తోటి పూర్తిగా తాదాత్మ్యం చెంది వీడు దుఃఖైపోయి కోపిష్ఠివాడైపోయి అసూయాపరుడైపోయాడు అనుకోండి అయిపోతే ఇంకా అక్కడ ఆ పరిస్థితిలో యూ లేదు మీరు లేరు मे पे बाॉडी वीर विहार मेरी मेम्यारो अंटे आलसीपोर अभी चला अविवेक आ स्पेस लेकिन तरह इंकोटे असल पेडी की आ शक्ति एक्टे मेन वे असल ये शक्ति उन्ना मेन वस्ोद ఇప్పుడు క్యాన్సర్ పుండు పూల క్యాన్సర్ దాకా ఎందుకు కురుపు ఆ పుండు మీకు దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటుంది మంట కలిగి పేడని కలిగిస్తూ ఉంటుంది దానికి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది మీ నుంచే వస్తుంది మీరే దానికి శక్తినిస్తారు మీరు జీవించి ఉన్న వ్యక్తి కనుక ఆ జీవశక్తి దానికి వెళ్లి దాంట్లో రక్త ప్రసారం వెళుతుంది దానికి కావాల్సిన న్యూట్రియం వెళ్తాయి ఆ సెల్ డివిజన్ కావాల్సిన సమా మొత్తం రా మెటీరియల్స్ అన్ని వెళతాయి సో మనమే దాన్ని పోషిస్తూ ఉంటాం అది తిరగబడి మనకు దుఃఖాన్ని ఇస్తూ ఉంటుంది ఆ విధంగా ఆ పెయిన్ బాడీని మనమే పెంచాము చిన్నప్పటి నుంచి పెంచుకుంటూ వచ్చాము అన్ కాన్షియస్లో పెరిగిందదో పెరిగింది ఆ తర్వాత కాన్షియస్ లెవెల్లో కూడా అజ్ఞానం చేత దాన్ని మనమే పెంచుకుంటూ పెంచి పోషించుకుంటూ వచ్చాము ఇప్పుడు దానికి కావలసిన బలాన్ని పుష్టిని శక్తిని కూడా మనమే ఇస్తున్నాము ఎందుకంటే ఏ క్షణంలో అయితే వ్యక్తి దానితోటి తాదాత్మ్యాన్ని చెందాడో ఆ క్షణంలో అది పూర్ణ శక్తివంతం అయిపోతుంది ఎందుకంటే వ్యక్తి అంటే వీడు చేతన పురుషుడు ఆ చైతన్య శక్తి దానికి వచ్చేస్తుంది వచ్చేసి ఆ దుఃఖము మహా దుఃఖంలాగా చిలవలు పలవలు వచ్చేసి దాన్ని భరించలేమన్నట్టుగా అది భాషిస్తుంది అంటే అర్థం ఏమిటనమాట మళ్ళీ నేను మళ్ళీ మనం చేస్తాను పెయిన్ బాడీ ప్రకటమైనప్పుడు మీరు లేకుండా అయిపోతారు పెయిన్ బాడీయే ఉంటుంది ఇది అజ్ఞానం అదే అర్జునుడి స్థితి అర్జునుడు కుప్ప కూడిపోయాడు రథంలో ఆ కారణించట లేకపోతే బాగానే ఉన్నాడు దృఢంగా ఉన్నాడు అయినా కూడా జ్వరం వచ్చినట్టయిపోయి కోల్పోయాడు ఎందుకంటే ఆ పెయిన్ బాడీ వచ్చినప్పుడు ఇంకా అర్జునుడు లేడు ఆ దుఃఖశరీరమే ఉన్నది ఈ పరిస్థితిని మార్చాలి ఎలాగా ప్రజ్ఞ వివేక ప్రజ్ఞ వివేక ప్రజ్ఞ అంటే ఎలా ఉంటుంది పెయిన్ బాడీ ప్రకటమవుతున్న వెంటనే వీడు అలర్ట్ గా ఉంటాడు ఈజ్ ఎలర్ట్ జాదరు కూడా ఉంటాడు ఓ ఈ మనస్సు ఈగో ఈగో పెయిన్ బాడీ అంతా ఈగోలో భాగమే ఈ ఈగో ఇది ఇదంతా కూడా ఇది ప్రకటమవుతోంది ఇది మేనిఫెస్ట్ అవుతోంది అంచేతనే కోపం వస్తుంది ఇరిటేషన్ ఇరిటేషన్ మొదటి లెవెల్ కోపం రెండో లెవెల్ ఇరిటేషన్ వచ్చేప్పటికే గ్రహిస్తాడు ఓహో పెయిన్ బాడీ ప్రకటమవుతోంది అని గ్రహిస్తాడు చికాకు కూడా పడ్డాడు ఎందుకంటే అలర్ట్ గా ఉంటాడు కోపాన్ని కోపం వచ్చిన వెంటనే కోపం వచ్చింది అని తెలుస్తూ ఉంటుంది అలర్ట్ గా ఉంటాయి ఒక నేను గమనించాను చూడండి ఇప్పుడు నాకు చాలా కోపంగా ఉండదు మీరు నన్ను చాలా హర్త్ చేశారు నేను చాలా ఫీల్ అవుతున్నాను దయచేసి మీరు ఇప్పుడు నాతో మాట్లాడుతుంది రేపు కలుద్దామని చెప్పారు ఎందుకంటే కోపం ప్రకటం అవుతోంది ఆ టైంలో మీరు కనుక ఉన్నట్లయితే ఈ వివేకాన్ని నేను కోల్పోతాను మీరు ఎందుకంటే కోపం కలిగించిందే మీరు కనుక మీరు అలా ప్రమోక్ చేస్తుంటే నా వివేకం పోతుంది మీరు దూరంగా ఉండండి నా వివేకాన్ని నేను రక్షించుకుంటాను అని మీతో రేపు మాట్లాడుతాను అని దాని ఆ మాటకు అభిప్రాయం సో నేనిప్పుడు కోపంగా ఉన్నాను మీతోటి ఇప్పుడు నేను మాట్లాడను అన్నాడంటే ఎంత వివేకం ఉందో చూడండి ఆ వివేకం లేనివాడు ఏం చేస్తాడు తిట్టడం ప్రారంభిస్తాడు వివేకం ఉన్నవాడు ఇలా మాట్లాడతాడు కాబట్టి ఆ పెయిన్ బాడీతో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ తాదాత్ చెందరాదు ఆ పెయిన్ బాడీని యు షుడ్ వాచ్ యు షుడ్ బీ ది విట్నెస్ దాన్ని సాక్షి రూపంగా దర్శించారు నేను చిత్రం ఏంటంటే పెయిన్ బాడీతో తాదాత్మ్యాన్ని చెందరనుకోండి అప్పుడు ఏమైపోయిందో తెలుసిన you are not there you are lost only pain body prakatama adhi dani veeraviharam nadustundi ala takokundaga pain body ni meer parishilana dani sakshiga darshisthunaru ante you are there you are present and you are watching the pain body ipudu pain body ki shakti undadu endukante mee shakti daniki raledu connection ledu kada identification ledu kada kabate adala nilichi untundi మీరు ఎలా వాచ్ చేస్తూ ఉంటాలో అలా ఉంటుంది యు ఆర్ ప్రజెంట్ మీరు నిలిచి ఉన్నారు మీ ప్రెసెన్స్ ఉన్నదే అది కంటిన్యూ ఇట్ ఇట్ ఈస్ దే పేన్ బాడీ ఉంది మీరు ఉన్నారు ఆ స్థితిలో క్రమంగా పెయిన్ బాడీ కరిగిపోతుంది సూర్యుడు వికసించిన వెంటనే ఒక మనుషు కరిగిపోయినట్టుగా ఒక మనుషు నిలబడలేదు ఇంకా మంచు కరిగిపోతుంది స్లోగా కరిగిపోతుంది ఒక్కసారిగా మంచు కరగడం స్లోగా కరిగిపోయింది అదేవిధంగా మీరు సాక్షి రూపంగా ఆ పెయిన్ బాడీని దర్శిస్తూ ఉంటే ఆ పెయిన్ బాడీ క్రమక్రమంగా కరిగిపో స్లోగా కరుగుతుంది ఒక్కసారిగా కరగదు మంచు ఒక్కసారిగా కరగదు మీరు గమనించారు ఆ పెయిన్ బాడీ ఈగోయేది ఈగో యొక్క ఒక రూపమే అది అది తన నాశాన్ని తాను చేసుకోవద్దు దాని నాశం మీరు చేయాలి కాని తనంతట అది నశించదు దాని మీరే నశింపజేయాలి అంటే మీరే సాక్షిగా దానిని దర్శిస్తూ ఎల్లవేళలా జాగరూకులై ఉంటో దానితోటి ఎట్టి పరిస్థితుల్లోనూ తాదాత్మ్యం చెందకుండగా ఆ వివేక ప్రజ్ఞని మీరు నిలబెట్టుకున్ననాడు ఆ పెయిన్ బాడీ స్లోగా కరిగిపోతుంది ఆ కరిగిపోవడంలో అన్కాన్షియస్ కూడా కరిగిపోతుంది అటువంటి స్థితిని మీరు అంత పూర్తిగా కరిగిపోవడం దాకా అక్కర్లేదు అసలు మీరు సాక్షి స్థితిని మీరు నిలబెట్టుకున్ననాడు కూడా ఈ పెయిన్ బాడీ మిమ్మల్ని అంత దుఃఖానికి అంత హింసకి గురి చెయ్యలేదు విల్ బి ఏ నార్మల్ పర్సన్ ఇన్ స్పైట్ ఆఫ్ సీరియస్ సెట్ బ్యాక్స్ ఇన్ లైఫ్ కాబట్టి ఈ విధంగా ఆ పెయిన్ బాడీని ట్యాకిల్ చేయాలి కాని జాగరూకతతో సాక్షిభావంతో ఆ దుఃఖ శరీరాన్ని ట్యాకిల్ చేసే ప్రయత్నం చేయాలి కాని మీరు ఆ దుఃఖమునకు హేతువులని బాహ్యమునందు వెతుకుతో ఆ విధంగా మీ ఫోకస్ అంతా డైవర్ట్ అయిపోతుంది దీనికి దుఃఖానికి హేతువులు బాహ్యంలో వెతికారనుకోండి దుఃఖమునకు హేతువు మనస్సులోనే ఉందని తెలుసుకోకుండా బయట బహిర్ముఖులుగా ఉంది వీడు కారణమా వాడు కారణమా అని వెతుకుతో కూర్చున్నాను అనుకోండి మీ ఫోకస్ అంతా డైవర్ట్ అయిపోతుంది ఈ పెయిన్ బాడీ అలాగే ఉంటుంది అంతేకాదు మరింత బలపడుతూ ఉంటుంది కూడా కాబట్టి మీరు నేను ఒక ఒక ఫార్ములా ఒక ఫిజికల్ మోడల్ కింద మీ ముందు ప్రజెంట్ చేశాను దీని గురించి మీరు ఆలోచించాలి సో శ్రీకృష్ణుడు ఆ వివేకాన్ని బాగా నిరూపణ చేస్తాడు గతాశూ నగతాశ్చ నాను సోచింది పండితాహ పండితులకి కూడా వియోగం ఉంటుందిగా పండితుడికి మాత్రం వియోగం ఉండదా తను ప్రేమించిన వ్యక్తి దూరం అయితే పండితుడికి ఉంటుంది పండితుడంటే జ్ఞాని వియోగం అతనికే ఉంటుంది వియోగం సమానమే శరీర దుఃఖం సమానమే మరణము సమానమే జీవితంలో ఒడుదుడుకులు సమానమే మరి ఏమిటి విశేషం పండితుడి యొక్క విశేషం నాను శోచింది వాడు శోకించడు నేను ఏమిటి విశేషమో అంటే కేవలము వివేక ప్రజ్ఞయే వాడి యొక్క బలము అంటే శోకం వచ్చిన స్థితిలో హీఈ్ నాట్ లాస్ట్ ఇన్ ది పెయిన్ బాడీ హీ రిమైన్స్ ఇన్ టాక్ట్ హీఈస్ ప్రజెంట్ కోపం వచ్చిన వాడు నా ఒళ్ళు నేను మర్చిపోయానంటాడు అంతే అర్థం ఏంటన్నమాట ఒక వ్యక్తిగా వాడు లేడు అక్కడ కోపమే ఉండే సో ఆ అహంకారం ఈగో ఉంది అది అనేక రూపాల్లో అనేక వేషాలు వేస్తూ ఉంటుంది దాని యొక్క ఆ వేషాలన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా పరిశీలనలో పెట్టి దానిని దాని స్వరూపాన్ని గమనించి దానిని న్యూట్రలైజ్ చేసేటువంటి వివేకాన్ని మానవుడు కలిగి ఉండాలి గతాసు నగతాసు నాను పండితా భా చూద్దాము తత్వమిత్తు నాహంకరోమీతి మన్యతే నత్ఫలం అభిసంధత్తే అంతవరకు వచ్చాం సో ఆ వాక్యం చెప్పాలా ఆత్మజ్ఞాని అంటే తత్వము తెలిసినవాడు తత్వము తెలిసినవాడు తత్వము అంటే అనారోపితాకారం తత్వం నామరూపాలను నిలబెడుతో నామరూపాలకు అతీతంగా ఉండే వస్తువు రియాలిటీ ఉన్నదేదో అది దాని తత్వము అంటారు ఇప్పుడు నెక్లెస్ ఉందనుకోండి నెక్లెస్ తత్వం కాదు నెక్లెస్ నామరూపాలు మరి తత్వం ఏమిటి అంటే నెక్లెస్ అనే నామరూపాలని నిలబెడుతూ అంటే దానికి ఉనికిని అనుగ్రహిస్తూ అదే సమయంలో ఆ నామరూపములకు అతీతంగా ఉంటుంది బంగారం అది తత్వం సో ఈ నామరూపములు వికారము వికారము అని ఒకటి ఉండే క్రియా విక్రియ క్రియా అంటే మనం సంకల్పించి తీసుకొచ్చే మార్పు విక్రియా అంటే నేచర్స్ నేచర్స్ ఫోర్సెస్ ప్రకృతి శక్తుల వల్ల వచ్చే మార్పు ఈ క్రియా విక్రియ రెండూ కూడా తత్వంలో ఉండవు రెండు కూడా నామరూపాల్లోనే ఉంటాయి ఇప్పుడు జుట్టు తెరబడింది అనుకోండి విక్రియ అది ఆత్మకేమైనా సంబంధం లేదు ఆత్మకి సంబంధం లేదు నామరూపాలకే సంబంధం దిట్టుకు రంగు వేశారనుకోండి క్రియా దానికే ఆత్మతో సంబంధం లేదు ఆత్మకి అది ఎంబరిష్మెంట్ ఏం కాదు వాట్ ఎవర్ యూ ఆర్ గోయింగ్ టు డూ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు ఆల్టర్ ది స్టేటస్ ఆఫ్ ఆత్మ ఆత్మ మీ యొక్క ఆ మౌలిక స్వరూపం గురించి నేను మాట్లాడుతున్నాను ఆత్మ అంటే అదేదో ఉందనుకున్నారు మనం ఏం చేసినా దాంట్లో మార్పులు ఏం రావట్ అదేదో ఆత్మనేదొకటి ఉందంటున్నాడు ఆయన ఆయన అలా అనుకున్నారు ఆత్మ అంటే మీ యొక్క మౌలిక స్వరూపమే అదేదో మరొకటి కాదు సో మీ మౌలిక స్వరూపము ఆ సచిత్ స్వరూపము అహమస్మి అనే స్వరూపము దాంట్లో ఏ ఏ మార్పులు రావుతాడు దాని కూటస్థమం అంటే అది అలా బండ్రాయిలా పడి ఏ మార్పులు ఏం రావడం సో దిజ్ రాక్ లైక్ అనెస్సైలబుల్ అన్చేంజిబుల్ అన్ఇండివిజుబుల్ సో అన్డివైడెడ్ కాన్షియస్ ప్రెసెన్స్ అది మీ స్వరూపం అది మారీది కాదు అది మీ సంకల్పం చేత మారదు ప్రకృతి శక్తుల చేత కూడా మారదు క్రియా ఉండదు విక్రియ ఉండదు దాని ఎందు సో తర్వాత అసలు సంస్కారమొటే సంస్క్రియ క్రియా విక్రియ సంస్క్రియ సంస్కారం దాని సంస్కారం కూడా ఉండదు అంటే సంస్కారం అంటే ఏమిటి మీరు నదీస్నానం చేశారనుకోండి అది ఒక సంస్కారం పవిత్రమవుతుంది ఆత్మ కాదు ఆత్మ కొత్తగా పవిత్రమై అంతఃకరణమే పవిత్రమయ్యేది ఆత్మ కాదు మీరు యజ్ఞం చేశారనుకోండి ఆత్మకి అంబరిష్మెంట్ లేదు మీరు ఏదైనా తప్పు పని చేశారనుకోండి ఆత్మకి దిగిపోవడం లేదు విక్రియ లేదు క్రియలేదు సంస్క్రియ లేదు ప్రక్రియ కూడా లేదు ఇవి ఏమి ఆత్మ స్పృశించవు అంటే మీ మౌలిక స్వరూపము కూటస్థముగా లాగా స్థిరంగా స్థాణువుగా శివుడికి స్థానుహో పేరు స్థానుహో పేరు శివుడికి ఎందుకంటే బండరాయిలాగా ఆయన చలనమేముండదు నిశ్చలంగా ఉండిపోతాడు శివుడు చిదానందరూప శివోహం శివోహం మీరే అంటే మీ స్వరూపం తెలుసుకుంటే శివుడు స్వరూపం తెలుసుకోపోతే ఆ శివుడును సో ఆత్మస్వరూపమునందు ఎట్టి వికారములు మార్పులు ఉండవు ఈ సత్యాన్ని జ్ఞాని తెలుసుకుంటాడు అంచేతనే జ్ఞాని నామరూపం నామరూపం కర్మ అని మూడు మిథ్యాయి బృహదార్మిలో వస్తుంది ఇది రూప నామరూపం కర్మ ఈ మూడు కూడా మిథ్యా సో మీరు ఆలోచించండి సినిమా తెర మీద కర్మ కనబడుతుంది క్రియలు కనపడుతున్నాయి కానీ క్రియలు ఏం లేవు అక్కడ అదేవిధంగా ఆత్మస్వరూపమునందు క్రియలు కనబడతాయి ఎందుకని మనస్సులో వచ్చే వికారాలన్నింటినీ ఆత్మ మీద అధ్యారోపణ చేయడం చేత కనపడతాయి ఇప్పుడు సినిమా తెర మీద మంటలు వచ్చాయనుకోండి తెర అంటుకుని ఉంటుందా అంటుకోదు సినిమా తెర మీద వర్షం పడిందనుకోండి తెర తడుస్తుందా తడవదా అలాగే మనస్సులో ఎట్టి వికారములు వచ్చినా కూడా ఆత్మ నిర్వికారంగా నిలిచి ఉంటుంది ఆ సత్యాన్ని ఆత్మజ్ఞాని ఎరుంగతనే ఆత్మజ్ఞాని అహం కరోమి ఇది నా అని అని అల్లా అలా అన్వయం చేయాలి అహం నకరోమి ఇది మన్యతే కాదు అహం కరోమి ఇది నమన్యతే నేను చేస్తున్నాను అనే కర్తృత్వం ఉండదు ఇప్పుడు కూడా మీరు గమనించండి ఒక దాని యొక్క అభావము మీ స్వరూపం అవుతుంది అంచేతనే నేతి నేతి అనే ఉపదేశం ఇప్పుడు మీకు కోరిక పుట్టిందనుకోండి ఆ కోరికని కోరిక అంటే అలజడి ఒక కోరికను మీరు తిరస్కరించారనుకోండి అంటే కామ అభావ కామన యొక్క అభావం కామన యొక్క అభావం ఏమిటండి మీరు ఆలోచించండి కామన యొక్క అభావం ఏమిటి నేనే నేను కామన యొక్క అభావము నేనే క్రోధం వచ్చిందనుకోండి మీరు వివేకం చేత క్రోధాన్ని పరిహరించారనుకోండి ఇప్పుడు క్రోధం యొక్క అభావం ఏమిటి నేనే సో ఈ విధంగా అన్ని అభావములు కూడా ఆత్మస్వరూపంలోకి మిమ్మల్ని తీసుకుపోతాయి అభావోపలక్షితం ఆత్మ అని చెప్తారు నేతి నేతి అనే ఉపదేశం అంటే అదే అర్థం అన్ని అభావములు అన్ని తిరస్కారములు అన్ని నిరాకరణలు కూడా మీ స్వరూపంలో పర్యవసానాన్ని చెందుతాయి దే కమ్యూనేటింగ్ యువర్ త్రూ నేచర్ అహం కరో మీ నమన్యతే సో కర్తృత్వాన్ని తిరస్కరిస్తా కర్తృత్వాన్ని తిరస్కరించారు ఇది చేసిన నేనే అని మీరు అన్నారనుకోండి నేను ఎందు మీరు ఒక వికారాన్ని ఆరోపించారు కర్తృత్వము అనే వికారాన్ని దాని మీద పెట్టారు కిరీటం పెట్టినట్టుగా అనిపిస్తుంది కిరీటం ఏం కాదు అది వికారం అది ముళ్ళ కిరీటం కాబట్టి అదొక బర్డెన్ ఇటీ కాబట్టి నేను ఎందు మీరు కర్తృత్వాన్ని ఆరోపించి ఆరోపించి పొరపాటు చేశారు సపోజ్ నేను చేసేదేముంది దీంట్లో చేసేవాడను నేను కాదు పలికిది వాగింద్రియం పలికించేది మనస్సు ఈ రెండింటినీకి శక్తినిచ్చేది దేవుడు బమరు పోతనామాచ్యుడు అంటాడు పలికటిది భాగవతం అట పలికించడివాడు రామభద్రమునట పలికిన నే పలికిన భవహరమునట పలికిత వేరొండు పలుకు పలుకగనేలా అని అంటాడు సో పలికిది నేను కాదు పలికించిది నేను కాదు పలికించేవాడు భగవంతుడు పలికివి ఇంద్రియాలు పలుకుతున్నాయి అని ఆ ఆ ఇంద్రియములు ఇంద్రియముల వెనక్కలుండే ఒక శక్తి సో ఈ దీంట్లో అహం అమా అనే అభిమానం లేదు ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతోంది ఫ్యాన్ ఎందుకు తిరుగుతోంది అది తిరిగి విధంగా మ్యానుఫ్యాక్చర్ చేశాడు ఒకడు దాన్ని ఒక సైంటిఫిక్ పద్ధతిలో ఒకడు మ్యానుఫ్యాక్చర్ చేశాడు కరెంటు వచ్చింది తిరుగుతుంది దీంట్లో నాకెందుకు అభిమానం నేను అభిమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు దానికి ఎందుకు కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు సరే కానీ అభిమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ మానవుడు అభిమానం పెట్టుకుంటాడు మమా అంట ఆనంటే మమ అంట అదే ఇంద్రియాలు దేహం అయితే అహమ్మంటాయి ఇంకే అభిమానం యొక్క లక్షణం మారింది తప్పిస్తే మొత్తానికి అభిమానమే అభిమానము అంటే అహమ్మ అనేదాన్ని అభిమానము ఇప్పుడు గులాబీ పువ్వు ఉంది చూసి ఆనందించవచ్చు కానీ అభిమానం పెట్టుకున్నవాడు ఆనందించలేడు అభిమానం లేనప్పుడే ఆనందం గులాబీ పువ్వు చూడగానే ఆనందం కలుగుతుంది ఇది మమనే అభిమానం రాగానే పోతుంది ఆనందం ఇంకా దాంట్లో అది కల్తీ అయిపోతుంది పోయింది ఆనందం ఇంకా ఆనందం లేదు గులాబీ పువ్వు యొక్క సౌందర్యాన్ని ఆస్వాదించడానికి అది మమా ఎందుకు నిజానికి మమా అడ్డొస్తుంది ఆ సౌందర్యాస్వాదనలో మమా అడ్డొస్తుంది మమా అని మీరు అనుకున్న అది విషబిందువుని జప చేసినట్టే అలా ఉంటుంది కాబట్టి తత్వవేత్త He knows that the truth. హీ నోస్ ద్రూత్ కాబట్టి ఎక్కడా కూడా అహంకరోమి అనే కర్తృత్వాన్ని ఆరోపణ చేయడు అహంకరోమీతి నమన్యతే ఎప్పుడైతే కర్తృత్వం Akartru ఏమున్నది అకర్తృ అకర్తృ అంటే ఆత్మది కర్తృత్వ నిరాకరణము ఆత్మలో పర్యవస్థానం చెందేస్తుంది అభోక్తృ ఎంజాయర్షిప్ ఉండదు ఈ Enjoyership is the most dangerous thing. An enjoyer ఒక డిమాండింగ్ పర్సన్ కింద తయారైపోతాడు అప్పుడు ఎంజాయర్ ఉన్న వాడిని సంతోషపెట్టడం చాలా కష్టం ఏదో డిమాండ్ చేస్తూనే ఉంటాడు ఏదో అపేక్ష ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటాడు అంచేతనే ఎప్పుడు కూడా చాలా టెన్షన్లో ఉండిపోతాడు ఒక ప్రెషర్లో ఉండిపోతాడు ఎందుకంటే హీఈస్ హ్యావింగ్ సర్టన్ డిమాండ్ సర్టన్ రిజల్ట్ హీ వాంట్స్ సో ఆ ప్రెషర్లో ఉండిపోతాడు సో అంచేతనే ఆ ఫ్రీడమ్ వాడికి ఉండదు సపోజ్ ఫలాపేక్ష లేదనుకోండి ఫలతృష్ణ నచ్చే తత్ఫలం అభిసంధత్తే ఆ కర్మ ఫలము కర్మ చేసే సందర్భంలో నేను కర్తను అనే ఉండదు కర్మ పూర్తి తర్వాత నా కర్మఫలం మాట ఏమిటి అనే ఫల అభిసంధ అభిసంధత్తే అభిసంధి అంట అభిసంధి అంటే తృష్ణ అనర్థం మీరు ఈ పదాలు గుర్తుపెట్టుకోండి గీత పదాలి అభిసంధి అంటే తృష్ణ అంటే దానికి అతుక్కుపోవడం దానికి అభిముఖంగా అతుక్కుపోవడం అంటే అస్తమాను దాన్నే భావన చేస్తూ ఉండడం దాని గురించే దాని గురించే తహతహలాండడం దాని గురించే ఆదుర్దా పడ్డం సో అది అభిసంధి సో ఈ ఫలాభిసంధి అనేది ఎలా ఉంటుందంటే మనిషికి విశ్రాంతి లేకుండా చేసేస్తుంది సో ఈ ఫలాభిసంధి మనిషిని భోక్తగా సంసారిగా తయారు చేసేస్తుంది కాబట్టి తత్వవేత్త అలా ఎన్నడూ ఉండడు ఫలాభిసంధి ఉండదు ఏదో ఈశ్వరుడు అనుగ్రహం ఏదో నడిచిందేదో నడిచింది వచ్చిందేదో వచ్చింది ఎదురుఛలాభ సంతుష్ట అన్నట్టుగా ఉంటాడు కానీ నాకేమొస్తుందని అలాగ అస్తమానం నాకెంత ఈ కౌంటు ఈ నేను గృహస్థులు అలాగే ఉంటారు మహాత్ములు కూడా అలాగే కాబట్టి మీరు అక్కడ గీతాజ్ఞాన యజ్ఞం చేశారు కదా ఎంత ఉంది కలెక్షన్ వాట్ ఈస్ దిస్ ఫలాభిసంధి అంటే మరి అలా ఉంటుంది ఒక ఆయన ఉన్నారు నేను మధ్యనే యజ్ఞం చేశానండి చండీగాగని సన్యాసే గృహస్థ అంటే పోనీ తప్పు లేదు గృహస్థ అన్నవాడు ఇప్పుడు ఓ యాదడి గారు ఒక ఆయన ఉన్నారు ఆయన పౌండ్రేఖని చేశారు గొప్ప యజ్ఞం ఏదో అందరినీ సహాయం అడిగారు నన్ను కూడా కోరితే నేను కూడా ఏదో సహాయం చేశాను బట్ ఎవర్ ఆయన నా ఫైనల్గా నాతోటి మాట అన్నారు యజ్ఞం బాగా అయిందండి బియ్యం అది పంపించారు ధాన్యం బియ్యం కూడా పంపించారు యజ్ఞంలో భోజనాలు అవి పెడతాను కదా అందరికీ కడుపు నుండా భోజనాలు పెట్టాం వచ్చిన వాడికి అలా భోజనం పెట్టాం ఎవరిని కాదని లేదు ఆ తర్వాత నాకు ఇంకా పది బియ్యం వస్తాను మిగిలి సంవత్సరం దాకా నేను చూసుకోలేదు భోజనానికి అని చెప్పాడు సో అది గృహస్థ ధర్మంలో ఇట్ ఈస్ నైస్ హీ వాజ్ నైస్ ఇనఫ్ టు సే దాట్ నథింగ్ రాంగ్ ఎన్ ఇట్ సో ఓ సన్యాసి అన్నారు మధ్యన చండీ యాగం ఒకటి చేయించాను చండీ పేర్లు ఒక ధోరణి ఉన్నవాడు చండీ యాగం అంటాడు మరో ధోరణలో నారాయణ యాగం అంటాడు ఎవరి ధోరణి వాడిది ఈ యాగాలన్నీ గృహస్థులు చేయాల్సినవి సన్యాసులకు వీటికు సంబంధం ఉండకూడదు నిజంగా కాబట్టి గృహస్థులు మరి భోగపరాయణలు అయిపోయారు వాళ్ళు ఏమీ చేయటం లేదు అని చెప్పేది సన్యాసులు ఎత్తిమీర ఆ లోటులో వీళ్ళు పూరిస్తున్నారు విచ్ ఈస్ నాట్ కరెక్ట్ ఎనీవే ఇది చేశాను చేస్తే లక్ష రూపాయలు ఖర్చు అయింది అంత ఖర్చయిందండి పాపం మీరు చాలా కష్టపడి చేశారు మీ దానికి ఇబ్బంది ఇబ్బంది లేకుండా ఉన్నారా అని ఏదో నా మాయకంతో నేను ఇదే ఇబ్బంది ఏం లేదంటే రెండు లక్షలు కలెక్షన్ అయింది లక్ష ఖర్చు అయింది పనకు లక్షల దీన్ని ఈ ఫలతృష్ణ అన్నది ఎప్పుడు అది ఒక సంస్కారం పడిపోతుంది సో క్రికెట్ మ్యాచ్ ఏంటంటే మీద ఎంత కొట్టాడు వాడే రన్లు చేశాడు అనేది ఒక స్టాటిస్టికల్ సంస్కారం వీరికి ఒరిగిం లేదు ఈ రూపాయలు కూడా అంతే ఇప్పుడు ఏదో కొన్ని రూపాయలు అవసరం అవుతాయి ఏదో కాఫీ కొనుక్కునుకో లేకపోతే ఏదో బస్సు ఎక్కడనుకో దో ఒక లెవెల్ దాటిన తర్వాత ఇంక రూపాయలు మురికే స్టాటిస్టికల్ ఫిగరే దాంట్లో ఇంకెంతకంటే సారమే ఉండదు ఆ స్టాటిస్టిక్స్కి వీడు తృష్ణ అలా ఉంటుంది సో లెక్కేసుకోవటం లెక్కేసుకుంటూ ఉండటం ఇంత వచ్చిందో అంత వచ్చింది ఈ ఫలాభిసంధి అది ఒక అలవాటైపోతుంది అలవాటైపోయింది ఇక్కడ ఇంత అక్కడ అంత మొన్న అక్కడికి వెళ్తే ఇంత వచ్చింది దృష్టి రూపాయలు లెక్కే దృష్టి అలా అయిపోతుంది మనిషి ఈజ్ హెల్ప్లెస్ ఎందుకంటే మనస్సు ఆ ఈగో ఆ వాసనలో పడిపోతుంది వాసనలో పడిపోతే వాడేదైనా మహాత్ముల సత్సంగం లాంటిది ఒక సంస్కారంలో పడ్డా తింటే పర్వాలేదు దాని నుంచి బయటపడతాడు ఈశ్వరుని అనుగ్రహం నిండా ఉంటే అది కూడా జరగలేదనుకోండి సత్పురుషుల సత్సంగం కూడా లేదనుకోండి అదే కొనసాగిపోతూ ఉంటుంది నిరాఘాటంగా సాగిపోతూ ఉంటుంది సో ఈ ఫలాభిసంధి ఫలతృష్ణ అది తత్వవేత్త యొక్క లక్షణం కాదు కాబట్టి కర్మ ఎందు ఫలమునందు భోతృత్వము ఈ రెండూ కూడా ఆత్మ ఆత్మజ్ఞానందు ఉండవు మొత్తం గీతంతో ఎక్కడే విశ్వష్టం ఉపోద్ఘాత్రంథమిది తర్వాత స్వర్గాది కామాన అగ్నిహోత్రాది కామసాధనానుష్ఠానాయ ఆగ్నే